నేను బయట రోడ్డు మీద అవునా సరే సరే పర్లేదు స్వత్రం ప్రభావ పరిచితేవా సర్వశక్తి సంపూర్ణ మహోన్నత మహిమ స్వరూ తగు తండ్రి కృపామయడా నిత్యులు గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీకృపంలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలుగా పెట్టుకున్న దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ కృపలో మానైనా నీకు వినికిలో మామూలు బతకర్చుకుంటే నీకు అన్నాలిస్తాయి నీకే శుకుమైన సమస్త ఘనత మహిమా ప్రభావం మహా మహా ఈశ్వర్యం నీకే కలుగురుగా హాలీగా నా ప్రభా నతాన్ని ఉదయం కాలక్రమంలోనైనా మీకు మేము వచ్చినాం దేవ మీరే మాతో మాట్లాడండి మా హృదయాలు సరిజైన ప్రభావ జీవితాలు సరీ చే ప్రభా మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుకరించండి వాక్యం లేని సత్యాన్ని గ్రహించలాగనా మా ఆత్మీయతలు తిప్పని ప్రభావ మీరే వాక్యంధ్రు మీరు సమాప్తి చివరి అంచలమే మీద ఉంటుండగా ప్రభావి వేరీగా నా దేవా మీరు మా దేవ జీతం ఎంతమే కొనసాగించుకోవాలనే విషయాలు మీరు మొత్తం మాట్లాడుతున్నారు ప్రభావ ఆయన ఇస్తే బాగా ప్రభావెంతగానో ప్రభా కాచి కాపాడు ఎంత కాలం నిలబెట్టిన ప్రభావ మీ ప్రాణాలుగా మీకు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకుని ప్రభావ అనేక ప్రకటించలాగన దేవ మీ ముఖ్యమైన అభిషేకం అందరికి అనుగ్రహించి నడిపించేవాణ బిడ్డ మీరు త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభా మీకు మీటింగ్ అక్కడ మీరే ఆధిపత్యం నడిపించండి అందరూ తనకు అభిషేకించి ఓ దేవా దాని మీరే మాట్లాడి ఈ నామానికి మేమే తెచ్చుకోమీ ఏ కు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించిన ఆమె మనం పాట పాడతావా హలో అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారాగుతాను బ్రేక్ఫాస్ట్ చేస్తాను నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్కుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దైవల నేనేమై ఉన్నాను నీ దైవల నాకున్నవన్నీయు నువ్వు నాకున్నవన్నీయు విచ్చిన నేనే మైనా ప్రభువా నేను చూపిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక వృత్తం ఏకైక కుమారి చిందినీ లేక లేక వృత్తం సమందు ఏకైక కుమార్నీ చిందినీ లికోర తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను సుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను సర్వము పోయినా శరీరము కొన్నినా నా వారే వెలివేసిన సర్వము కోరీరము కున్న వారే వెలివేసిన ఆకులంతా శత్రువులైనా ఆస్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే నా నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను మీ దైవల నేనయ్యా నేనేమై ఉన్నాను మీ దైవల నాకున్నవన్నీయు నువ్వు ఇచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే సృతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నామూ కైతేట క్రీస్తే చావైనాది నా చెంతేలు నామూ కైతే ప్రిస్తే చావై నాది నా చెంత దేవా ఇగోదేవా నేనేమైనా ప్రభువా నిన్ను కుతిస్తాను నా దేమున్న ప్రభు నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్వు ఇచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె స్స్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్థిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమయ్యున్నాను సరేనా వాళ్ళు ఎవ్రీ డే సిద్ధపడాలా ఒక అదే కదా విధానము అందరితో మాట్లాడతాడు దేవుడు అందరి ద్వారా సరే నేను ప్రార్థం చేశాను పరిశుభ్రవరు దేవా మీకు వదనాలైన కృపడా మీకే స్థుతులు స్తోత్రాలు వేసాయా ఈ దర్శన కాలం అంతా మనం సురక్షితంగా కాపాడి ప్రజలు కలిగొత్త మీకు వాదనాలు విధానికి నీ యొక్క మేము ప్రతి మార్గంలో సరాలని చేయండి సే ప్రతి పనిలో విజయం అనుభవించండి మీకు ఎంత ఎక్కడో కాదు ఈ యొక్క అక్కడ ఇంత సమీపంగా ఉంటుంది మీరు ఇది సిద్ధపడాలన్న మాత్రం మాట్లాడండి జీవితాలు సరి చేయండి సంపూర్ణంగా మీకు సమర్పించుకుని జీవించే పిల్లలు కదా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం బ్రహ్మల కాలంలోనేమంటున్నాం జాగ్రత్తగా పరిశీలించి జీవించలాగా సిద్ధపడిలాగా అనేది సిద్ధపరచలాగానే సాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు వరకు అంటే సిద్ధపరచుకోమని ఏ సుకరిస్తున్నా మొన్న దినం నా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఏ రీతిగా సిద్ధపడాలా ఈ యొక్క ఉపద్రవం యోర్దాను నది గురించి మనం మాట్లాడినాం ఆ యువర్దాను నది నీ మీదికొచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా ఏమైపోతుంది ఈ పరిస్థితి అని గుర్రాలు పరిగెత్తినప్పుడు ఏ రీతి ఉంటుంది నీ పరిస్థితి అని మనం మనకు తెలుసు కుర్రాలు దీనికి సంబంధించిన కీళ్లకు సంబంధించినవి అవి పరిగెత్తునప్పుడు మన పరిస్థితి ఏ రీతిగా ఉంటది అది ఒకరి మీద ఒకరి మీద పడుకుంటూ పరిగెత్తుందని మనం ధ్యానించినాం కాబట్టి తేళ్లు మొత్తం భూమిని కవర్ చేస్తే ఒక్కసారి భూమిలకి వెళ్ళి బయటకు వచ్చినాయి అంటే విస్తరిస్తాయి అన్నట్టు అది గుణగాన ప్లాంట్ నేచర్ అట్లనే గుర్రాలు కూడా అవి పరిగెత్తుతామంటే కాళ్ళ కింద ఎంతమంది పడిపోతుంటారు పరిసరించడం కష్టం కాబట్టి ఏ రీతిగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా మనల్ని మనం ఇంకటే తప్పించుకోమని అనేక పర్యాలను హెచ్చరించుండేవా ఏ రీతిగా తప్పించుకోవాలా ఒకటి తప్పించుకుంటే ఇంకోటి తగులుతుంది దాన్ని తప్పించుకోవాలంటే ఇంకోటి తగులుతుంది అది ఖచ్చితంగా చూద్దాం సరే మనకి ఎందుకు తగులవంటే మనం సీల్ చేయబడ్డాం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయుల మనం చూస్తున్నాం కదా మనం ముద్రించబడ్డాం ఈ లోకానికి హాని జరగక మనం సీల్ చేయబడ్డాం అందుకే ఆ సీలింగ్ రావాలని అందరినీ ఇన్వైడ్ చేస్తూ ఉంటాం మన సేవా విధానమే దానికి సంబంధించి నువ్వు సీలింగ్ లకు రాకపోతే మటుకు స్ట్రగ్లింగ్ ఉంటుంది మరి కొంత ఆ సీలింగ్ చేస్తేనే కానీ ను ప్రొటెక్ట్ చేయలే పొలపడవు మనం అదే ఇస్తాము ఒకసారి చూడండి సంఖ్యాకాండం సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యయనము ఆరవ వచనం తెలుగు బైబిల్ లో అది వాల సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనం and the lord sent fiery serpents among the people and they bit the people and much people of israel died kavati sarpamlani ah tapakaramaina sarpamlani telugulo english lo emo fiery serpents fiery ante means itself fiery ante agni kada fiery serpents agni మరియు మంటతో కూడిన ఏంటంటే అంటే ఈ ఫైరీ సర్పంట్స్ ఏమి సాదృశ్యం అంటే తేళ్లకి ఆ తర్వాత మన సర్పంలకి సాదృశ్యం రెండు అయితే ఈ ఫైరీ సర్పెంట్స్ నుంచి ఎట్లా కాపాడబడాలా అక్కడ మనం తీసుకురావ ముఖ్యంగా ఏంటంటే ఫైరీ సర్పెంట్స్ అన్నప్పుడు వాటి అది ఖర్చు అయి అంటే మంట ఉంటాయి పాయిజన్ ఉంటాయి రెండు ఉంటాయి అన్నది అది దాని విధానం ఇప్పుడు పాయిజన్ ఎంటర్ అయ్యే టైం బాడీలకి ఈ ఫైరీ సర్పెంట్స్ అంటే కాట్లు మంట లాగా ఆ కాటు తర్వాత పాయిజన్ ఎంటర్ అవుతుంది విధానం ఫైరీ సర్పెంట్స్ అంటే కాబర్ సర్ఫెంట్స్ ఎందుకు పంపించండి దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాలి మనకు తెలుసు ఈ వైరస్ ని కూడా పంపించింది దేవుడే ఆజ్ఞాపించండి దేవుడే దాని వెనకాల వ్యాక్సిన్ ని పంపిస్తుంది కూడా ఆయన ఆజ్ఞ లేకుండా ఏం నెరవేరదు అది మనం అర్థం చేసుకోవాలి మనసు తన తర్వాత ఏం చేయలేదు ప్రతిదీ దేవుని ఆజ్ఞ వలనే జరగాల కాబట్టి ఆ ఫైర్ సర్పంట్స్ ని ఎందుకు పంపించండు మన నిర్గమకాలకి ఇస్తాం మనుషులు తిరుగుబాటుతనం చేసారు కాబట్టి మనుషులు తిరుగుబాటుతనం అంటే ఏంటంటే తిరుగుబాటుతనం అంటే అవిధ వాక్యానికి విరుద్ధంగా జీవించడం వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వాక్యాన్ని పాటించకపోవడం వాక్యానికి తగినట్లు అనుగణ ప్రతి దశలో జీవించకపోవడం అది బహు మోసకరమైన జీవితం అది క్రైస్తవ జీవితం అంతా అరీతిగా ఉన్నట్టు మనం చూపించింది ఒక సండేనే పరిశుద్ధంగా రెస్ట్ ఆఫ్ ది డేస్ లోకాతీతంగా అది క్రైస్తవ జీవితం మళ్ళీ అటువంటి టైంలో ఆయన తాపకరమైన సర్ఫామ్స్ పంపించండి ఇప్పుడు అవి కాటేస్తాయి ఖచ్చితంగా కాటేస్తాయి దాని చాలా మంది మరణిస్తారు ఆల్రెడీ మరణించారు మనకు తెలుసు మిలియన్స్ అన్నాడు మార్చ్ ట్వంటీ మిలియన్స్ లో పోతున్నాడు ఈ రోజుకి వన్ మిలియన్ అయింది వన్ ఈ రోజు నేను లెక్క చూసిన ఎవ్రీ మార్నింగ్ చూస్తాను ఎంతమంది పోయినరు ఎంతమంది ఇన్ఫెక్ట్ అయినరు ఎంతమంది సర్వైవైర్ అడు అట్లా వైరస్ కి 1.6 పాయింట్ సిక్స్ బిలియన్ పీపుల్ బొయిండ్రు అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే కేటరింగ్ సిస్టర్ వచ్చిన ప్రకారంగా అది ఇంకా మన మధ్యలోనే ఉన్నది మనకు దేవుడు చూపించిన ఇంకా మన మధ్యలోనే ఉందని దాని వలన ఇంకెంతమంది చనిపోతారు ఒక్క నైటే జర్మనీలో నిన్న నిన్న మొన్న మొన్నది అనుకుంటారు న్యూస్ పేర్లో ఒక నైట్ అంటే తొమ్మిది వందలు నుంచి చనిపోయారు అంటే పన్నెండు గంటల లోపల తొమ్మిది వందలు చనిపోవచ్చు ఈ న్యూస్లు కూడా కరెక్ట్ కావు అన్ని తప్పు చూపిస్తున్నాయి అన్ని అబద్దాలు అనటెందు న్యూస్ అనేది ఒక దురాత్మ అది ఒక ధీమన్ అవన్నీ అబద్దాలు ఎందుకంటే దురాత్మలు అన్ని అబద్దాలే కాబట్టి అబద్ధాలు అబద్దానికి జనప్పుడు వారి ఆధ్వారంలో ఉన్నాయి స్టాటిస్టిక్స్ అన్ని అబద్దాలు సరే మనకి వాటికి పని మనకి ఏంటంటే ప్రభు చూపించండు మనం ప్రార్థన చేయకపోతే ఇంకా చనిపోతారు మనుషులని కాబట్టి నేనైతే కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తున్నా త్రీ టైమ్స్ ఎవ్రీ డే ఆ రోజు నుంచి రోజు వరకు ఇంకా చెప్పండి మీరు ప్రార్థన చేయకపోతే ఎక్కువ పోతారని కాబట్టి మనం ప్రార్థనలో ఖచ్చితంగా ఉండాలా అన్న విషయాన్ని మనం జ్ఞాపం ఇక్కడ తర్వాత ఆ సర్పంలో చనిపోయినాక చాలా మంది మోస దగ్గరికి వచ్చి విజ్ఞాపిస్తున్నారు బాధపడుతున్నారు అప్పుడు మోషే విజ్ఞాప దేవనసం చేస్తుందంటే మోషే కి మార్గం చిందు నువ్వేం చేయాలా నువ్వు ఒక తాపకరమైన సర్పండి లేకపోతే కంచుతో ఉంచే కదా ఒకసారి నేను చూస్తా బైబుల్ ఏముందో మిర్గమ్మా ఖాండం ఇరవై పదవ తేమి తొమ్మిదవ and moses made a serpent of brass brass ante kanche kada ittadi ittadi ittadi sarpam and put it upon a pole and it came to pass that whoever the serpent had bitten any man that he beheld the serpent of brass he lived ittadi sarpam pai k lethina pudu evaru dani chusinro vallu badakilru ఎవరు దాని చూడలేదో ఒకటి పోయిండు కాబట్టి దేవుడు వారు తన ఉగ్రతని పంపించిండు దానికి బలి అయినారు దాని తర్వాత మార్గం కూడా చూపించిండు కాబట్టి మనం లాస్ట్ వీక్ వరకు ఇదే అర్థం చేసుకుంటున్నాం ఎట్లా ఎట్లా ఇప్పుడు మన మన మన సంఘస్థులు మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది దీనికి ఆహుతి అయిపోతున్నారు మళ్ళీ మార్గం ఏంది ప్రవ్వా మోసే ద్వారా బయలుపరచుండేది మోసే కాలం అంతా మరిగా అలాంటి కూడా తెగులు అలా హైగుప్తుల తెగుళ్ళు రావడము దాని తర్వాత మోస్ట్లీ ప్రార్థన చేయడము దాని తర్వాత తెగుళ్ళు ఆగిపోవడము ఫరో వాళ్ళను బయటికి పంపించడం మనకు తెలిసిన విషయాలే లాస్ట్ ఇది లాస్ట్ టైం సైకిల్ రిపీస్ అన్నట్టు తెగుళ్ళు రావడం బోర తీర్పు దానికి సంబంధించిందే కదా దేవుని యొక్క తీర్పు ఆ తెగుళ్ళు రావడం మనం చూస్తాం ఇప్పుడు ఏం జరిగాడు అంటే ఈ వ్యాక్సిన్ ఒక విధానంగా మార్గం అనుకుంటున్నా అది కాదు అయితే మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ ఏ రూపకంగా దీని నుంచి ఎస్కేప్ ఆ ఒక్క పాయింట్ నేను చూపించి వాక్యం ముగించేస్తా శ్రీమూర్తిగా రాసిన మొదటి పత్రికలో ఒక జవాబు మనం చూస్తున్నాం ఒక దాన్ని చూస్తే ఈ మనం వాటిని క్లోజ్ చేసుకోవచ్చు శ్రీమూర్తిగా మొదటి పత్రిక అయితే మొదటి అధ్యాయం అయితే కడవరి లో కొందరు అబద్ధికులు వేసరణ వలన మోసపరచు ఆత్మలందుల బోడందు లక్ష్యము విశ్వాస దృష్టిని ఆత్మ తేటగా చెప్తున్నాడు ఆ అబద్ధికులు వాత వేపన్న వారి వివాహము నిషేధించు ప్రత్యమైన అనుభవ జ్ఞానం జ్ఞానం అనుభవం అనుభవ జ్ఞానము గల విశ్వాసలు కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆ చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటి మానవులని చెప్పుకోరు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది ఇది స్వాగత అర్థం చేస్తాను చెల్లించి పుచ్చుకున్న నెల ఏది కాదు ఇక్కడికి నేను వాక్యం ముగిస్తాను నాలుగవ నాలుగవ అధ్యాయము నాలుగవ ఏముందంటే దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుని మంచిది కృతజ్ఞత వస్తువులను చెల్లించి పుచ్చుకున్న నెల ఏది నిషేధించ తగినది మన బాడీని ప్రంజెక్స్ చేసినప్పుడు దేవునికి ట్రాంక్ చేస్తూ అది మన మీద పంచడానికి వీల్లేదని మనము దానికి గర్మించాలి పెర్రం లాంటి మన పాయిజర్ బోయినా కానీ దాన్ని విసరించినప్పుడు కానీ కానీ దాన్ని దాని మాట్లాడాలని చెప్తుంది ఈ వాక్యం కానీ దేవుడు కృతజ్ఞతలు చెప్పాలంటే ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత చెప్తావో అది న్యూటన్ చెప్పి అయిపోతుంది అండి అది అది మన ప్రభుత్వం ఇక్కడ తెలియకుండా కాబట్టి అది నా బాడీ మీద అడుగు పెట్టినప్పుడు అది ముక్కలే కావాలి అది ముత్త మీరు ఎలా వెళ్ళిపోవాలి ఆ బాడీ నలభై పంపించిన వేల పద్దెక్కి వీల్ మార్పు ఈ పుస్తని తర్వాత గొప్ప సాగుతుంది పుస్తక మనకు అనుగ్రహించాలని ప్రారంభించాలి ఎలాగైనా తండ్రి మీకు సోతాలు ప్రభావ మీరే సర్పాలు పంపించారు మీరే శిక్షించినారు మీరే మార్గం కూడా చూపించారు ప్రభావ అదే విధానం మీరు మేము గ్రహించగలుగుతున్నాం తండ్రి ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతలు కల్పించుకుంటున్నాం తండ్రి నేను ఈ వ్యాక్సిన్స్ మా మీరు పని చేయకుండా మీరే కాపాడమంటే ఆటిస్తాం మొత్తం మా కృతజ్ఞతలు పని వారికి మిగిలి మీరు న్యాచురల్ గానే పెట్టారు ప్రతి డిఎన్ఏ మీరే సృష్టించారు అది మారిపోకుండా మీరే కాపాడమని దేశాన్ని పాటిస్తాను తండ్రి ఒకరిగా మనం ప్రార్థన చేస్తాం అలాగే నా హలోభానిస్తాను ఇస్తాం ఉద్యోగంలో ఉద్యమాన్ని రిషం కలుపుకోని కలిసి ప్రభా మా పివులంత రక్షణ పొందాలి ప్రభా ఆత్మపతి ఉపజనం కలికరించండి అలా చేస్తున్నా చేసాం ఈ రోజు వాకింగ్ సరస్వతి నడిపించాం ఇంకా రాత్రి చేసాం సేవ జరగాలప్రభ కోట ఉంది అలా తీవ్ర పని చేస్తుంది అలాగే వార్తలు చెప్పాలా మేమందరూ సువార్త చెప్పాలా అలాగే బిడ్డలు నడిపించండి ఆ జ్ఞానంలో తెలియదు లక్షల మంది సేవకులు కావాలా అలాగే అనాదేవాన్ని శ్రోత కోండి శక్తి అలాగే జీవించి మీరే మాయ స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సరశక్తి సంపూర్ణ మోహన్ దేవ మహిమ స్వరీ తగతీ కృపడా నీకేష్ఠుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలవంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఆయన మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్నారు నాయన మమ్మల్ని సజ్జలుగా పెట్టిన దేవ పరిశుద్ర స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఉదయకాల సమయంలో ప్రభాయన ఈశ్వరు స్నేహితులు వచ్చి ఉంటుండగా ప్రభా మీరే మాత్రం మాట్లాడినారు మమ్మల్ని ఎంతగానైనా బలపరిచినారు ప్రభా నీకు అందాలిస్తయ్య ఇక పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించి నటించిన దినవంత ప్రభా వాక్యం లేని సత్యం మేము గ్రహించేలాగా మా ఆత్మీయతలు ఇప్పినందుక నీకు వందాలేసయ్య ఓ ప్రభా త సర్పములు తేలిన ప్రభా మీరే పర్మిట్ చేసినారు నా దేవా ఇసు ప్రభా తి ఎట్లా విడుదల పొందాలని మార్గం చూపించినారు ప్రభా నీకు వందాలి ప్రభా ఇం భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా మేము ఏ రీతిగా వాటించి మేము విడుదల పొందాలో బయటికి రావాలని విషయాలు మీరు మాత్రం మాట్లాడారు ప్రభా వేసయ్య ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా అపవిత్రంగా జీవిస్తే ప్రభావ మీరు మా ఉండరు ప్రభా ఆయన మేము ప్రతి దశలో మేము పరిశుద్ధంగా జీవించాలి ప్రభా ఎంత భయం కాలంలో మేము ఉంటున్నాం ఓ ప్రభా వైరస్ బాధితులు అందరూ స్వస్థపచ్చని ప్రభావ ఉగ్రత ఇంకా మా మధ్యలోనే ఉంది ప్రభా అది మా మధ్యలోనే ప్రభావి అది ప్రపంచం అంతా ఆందవించిన ప్రభా కలికరించని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీరు స్వస్థపచ్చమని ప్రార్థిష్టం ప్రతి ఒక్కరు ప్రభా మీ వైపు చూసలాగిన ప్రతి ఒక్కరు మీరు ఆకర్షించుకోమని ప్రార్థిష్టమైన తండ్రి మీరు ఆకర్షించకపోతే వాళ్ళంతా నచ్చించిపోతారు ప్రభా మీరే కలికరించమని ప్రార్థిష్టమైన ఓ ప్రవా అతన్ని ఇత్తడి తత్వం చూసిన వాళ్ళంతా పత్తి నటి మేము చూస్తున్నాం ప్రభావ ఆత్మీయ దర్శలో ప్రభావ ప్రతి ఒక బిడ ప్రవాణా దేశ ప్రవణ మీ వైపు చూసేలాగా మీరు ప్రాదిష్టం ప్రండి కనికరించమని ప్రాధిష్టం మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు తండ్రి గురించి మేము ప్రార్థించాలా ప్రభావ ఎక్కువ మేము ప్రార్థనలు గడపాలి ప్రతి దశలు మేము సిద్ధపడి ఉండాలా అనేకులు సిద్ధపాటి చేసే సేవకులుగా మేము ఉండాలి ప్రభావ ఆయన మీరే మాకు సహాయపడే ప్రాధిష్టం నా దేవ నా ప్రభ మీరే ఆ ప్రకారం జరిగి వాక్య మార్గాలు మీద భద్రపరచుకోవాలా మా సహోదరులు మా కుటుంబంలో ఎంతో మంది ప్రభావ నచ్చిపోతున్న వాళ్ళందరినీ ప్రభా మీ సీలింగ్ లోకి ప్రభా మీ ముద్రలోనికి వాళ్ళు తీసుకుని రావాలా ప్రభావిత అభిషేకాన్ని మాకు అందరికి ఓ ప్రభావ్ లో ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా నూతనంగా మీరు అభిషేకించి మీకు గొప్ప సాహసాలు పెట్టుకుని ప్రభావ ఇంకా ఎంతమంది రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆస్వాదించండి నూతనమైన అభిషేకాన్ని ఓ ప్రభ మీరే స్థాయికుల మేము గొప్ప దేవానికి వర్ణాలు నా ప్రభా ఇంకా ఎంత భయం జనవరిలో ప్రభా ఇంకా ఎంత భయంకరమైన అయినా కానీ ప్రభా మేము భయపడడం ఎందుకంటే మీరు మా పక్షంగా ఉన్నారు ఆ విధానాలు మాతో మాట్లాడినారు ప్రభాన్ని ఎట్లా గర్దించాలి ఎట్లా దాంతో మాట్లాడాలన్న విషయాన్ని మీరు మాతో మాట్లాడండి అన్నాలి సయ అది ఒకవేళ మా బాడీలో ఉన్న కానీ పనిచేది అది జీవన రూపంగా బయటికి పోవల్సిందే ప్రభా ఆ శక్తిని యొక్క అధికారాన్ని మాకు అనుసరించిన మీ మన మధ్య వాడుకోవాలి ప్రభా మరి విశిష్టంగా అనేకలు ప్రభావ విధానాలను మేము నిలబట్టు అలాంటి శివజీతులు నడిపించండి మీరు అక్కడ త్వరగా ఉంది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపరచాలా ప్రభా ఆ ఓ ప్రభు దిన ప్రభావ నూతనమైన కృపణకు అనుగ్రహించి నడిపించండి నూతన అభిషేకం ఒక ఇచ్చండి మేము పో మార్గం అంత మీద చేయండి ప్రతి ఆటంకాలు పొత్తువేసి మీరు విజయం అనుగురించి మీరు అక్కడి వరకు మమ్మల్ని అందరినీ చిత్తపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామూనా విజయ బ్రదర్ బ్రదర్ నేను ఒక్క నిమిషాలు బ్రదర్ నాకు ఒక మినిట్ ఇచ్చేస్తా మన ప్రభుత్వ ఏ సుక్రిప్ కృఫ్న సమాధానం నడిపి మనకి అందరికి కూడొచ్చిన ప్రతి బిడ్డకి మాస్వామి బ్రదర్కి వాళ్ళ కుటుంబానికి సదాకాలం తోడైనా కాక ఆమె అంటారా విజయ బ్రదర్ సరే అన్న కట్ చేయండి నాకు మళ్ళీ పేషెంట్ కట్ చేయమంటారా సరే పని చేయ మీరు ఏం చేస్తారంటే మీరు ఫ్రీ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చిన్నగా ప్రార్థన చేసి వాయిస్ రికార్డ్ చేసి నాకు వాట్సాప్ పర్లేండి అన్న మెసేజ్ ఓకేనా వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తా నో ప్రాబ్లం సరే సరే సరే ఫ్రెష్ ఫ్రెష్ మనస్ ఓకే